తీతం గగనసదృశం యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం ీ సాక్షిభూతం భావాధీతం త్రిగుణరహిం సద్గురు నమా నమో బ్రహ్మా దివ్య ్రహ్మ విద్యా సాంప్రదాత్ుభ్యో షిభ్యో మహాభ్యో నమోగరుభ్యవప్లవరహి ప్రజనఘన ప్రత్యగ బ్రహ్మస్ అహం పదాహిత సదాశివసరంభా వ్యా సశంకరఖ్యమా అస్మాచార్యపర్యంకా వందే గురు పరా హరి ఓ శ్రీ గురువ్యో నమ హరి ఓ నారాయణ నారాయణ సాయి రామ ఇరవై ఒకటి శ్లోకం అండి నేను కంటిన్యూ చేస్తాను దేహేంద్రియ గుణాన్ కర్మాణి అమలే సచిదాత్మని అధ్యస్యంతి అవివేకేన గగనేవత్ జీవభ్రాంతి గురించి చెప్తూ కంటిన్యూ చేస్తున్నా దేహ కల్లోల జీవనము మనో తాతాత్మ్యము చేత మానసిక సంఘర్షణలు బుద్ధితో కలియుట చేత సంకల్ప వికల్పాదులు జీవునికి సంక్రమించి అనంత దుఃఖమును అందించినది యథ దేహమైనా మనసైనా బుద్ధి అయినా అనంత దుఃఖాన్ని మిగులుస్తున్నాయే తప్ప అనంత సుఖాన్ని మిగల్చల్ మానవుడు జన్మ ఎందుకు ఎత్తాడు అన్న ప్రాధాన్యాన్ని నెరవేరటమే శాశ్వత దుఃఖరాహిత్యం కోసమే మానవుడు జన్మెత్తుతూ లేదంటే శరీరం ఉన్నంత వరకు అసలు శాశ్వత దుఃఖరాహిత్యం సాధ్యమా ఇది మానవుడికి వచ్చినట్టు ప్రశ్న అంటే శరీరం లేకుండా పోతే హాయిగా ఆత్యంతిక సుఖం అన్నాం అనుకోండి అంటే అర్జున ఏమన్నారు అప్పుడు మరణిస్తేనే సుఖం అని చెప్పాలి మరి దానివల్ల ప్రయోజనం ఉందా అలా సాధ్యపడుతుందా అంటే ఇంత ముందు ఎప్పుడు పుట్టిపోలేదా మరి మనం చాలా సార్లు పుట్టిపోయాం కదా మరి పుట్టిపోయినప్పుడల్లా పోవడమే సుఖమైతే నిద్రపోవడమే సుఖమైతే మానవ జీవితంలో ఈ పనులన్నీ చేయడం ఈ ప్రయత్నాలన్నీ చేయడం ఈ దేవాలయాలు ఈ తీర్థయాత్రలు ఈ సాధనలు ఈ శాస్త్రాలు ఈ గురువులు ఈ సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఇవన్నీ ఎలా గణాయి ఈ మూడు సమస్యల్ని పరిష్కరించడానికే ఈ మూడు మాటలే మన జీవితం అంతా పరచుకొని ఉంటాయి ఆ మూడు మాటల మళ్ళా చదవండి ఒకసారి దేహంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి మనసులో ఉన్న పరిస్థితి ఏమిటి బుద్ధిలో ఉన్న పరిస్థితి ఏమిటి ఈ మూడే కదా మానవ జీవితం మొత్తం మీద చూస్తే అయితే తన శరీరానికి సంబంధించినటువంటి అంశాలు లేదా తన మనసుకు సంబంధించిన అంశాలు లేదా బుద్ధికి సంబంధించిన అంశాలు శరీరానికి సంబంధించిన అంశాల గురించి చెప్పేది ఏముంది ఆకలి లెబ్బికలు జన మరణాలు సరే మనసుకు సంబంధించినవి చెప్తే శోక మోహాలని అల్లకల్లోలాలు ఇక బుద్ధికి సంబంధించినవి అయితే సంకల్ప వికల్పాలు ఇంతే సంగతి మొత్తం మానవ జీవితాన్ని సంగ్రహంగా ఒక వాక్యంలో చెప్ప్యా అంటే ఇది ఇంతే విషయం పుట్టిన దగ్గర పోయే వరకు తల్లి గర్భంలో నుంచి ఓంబ్ టు టోంబ్ అంటుంటారు తల్లి గర్భం నుంచి సమాధి వరకు జాగ్రత్తగా గమనిస్తే ఇంతే మానవ జీవితం అంతా అయితే తన శరీరపు పాటలు శరీరానికి సంబంధించిన తెప్పలు ఏదో ఆకలి నిద్ర జరా